కమల ఇప్పుడు విమల నిద్రపోతూ ఉంటుందా నిద్రపోతూ ఉండదు రేపటి నుంచి వాళ్ళకు పరీక్షలు చదువుతూ ఉంటుంది నేను విమలతో మాట్లాడాలి వాళ్ల చెల్లెలు గుంటూరు నుంచి వాళ్ళు వస్తానన్నది వచ్చుంటుందా వచ్చుండదు ఇవాళ గుంటూరులో పాట ఉన్నది వాళ్ల చెల్లెలకి సంగీతం అంటే ఇష్టం శాస్త్రీయ సంగీతం ఇష్టమా లలిత సంగీతం ఇష్టమా రెండూ ఇష్టమే శాస్త్రీయ సంగీతం బాగా ఇష్టం ఆమె బాగా పాడుతుందా వీణ బాగా వాయిస్తుంది విమల కూడా వీణ వాయిస్తుంది వాళ్ళ నాన్నగారు రెండు రోజుల క్రితమే వాళ్ళిద్దరికి చెర ఒక వీణ కొనిచ్చారు అలాగా మరి నేను వెళ్ళొస్తాను సరే రిపీట్ కమలాద్రపోతూ ఉంటుందా కమలా ఇప్పుడు విమల నిద్రపోతూ ఉంటుందా నిద్రపోతూ ఉండదు నిద్రపోతూ ఉండదు రేపటి నుంచి వాళ్లకు పరీక్షలు రేపటి నుంచి వాళ్లకు పరీక్షలు చదువుతూ ఉంటుంది చదువుతూ ఉంటుంది నేను విమలతో మాట్లాడాలి నేను విమలతో మాట్లాడాలి వాళ్ల చెల్లెలు గుంటూరు నుంచి వాళ్ళు వస్తానన్నది వాళ్ళ చెల్లెలు గుంటూరు నుంచి ఇవాళ వస్తానన్నది వచ్చుంటుందా వచ్చుందా వచ్చుండదు వచ్చుండదు ఇవాళ గుంటూరులో పాట కచేరీ ఉన్నది ఇవాళ గుంటూరులో పాట ఉన్నది వాళ్ళ చెల్లెలికి సంగీతం అంటే ఇష్టం వాళ్ల చెల్లెలికి సంగీతం అంటే ఇష్టం శాస్త్రీయ సంగీతం ఇష్టమా లలిత సంగీతం ఇష్టమా శాస్త్రీయ సంగీతం ఇష్టమా లలిత సంగీతం ఇష్టమా రెండూ ఇష్టమే రెండు ఇష్టమే శాస్త్రీయ సంగీతం బాగా ఇష్టం శాస్త్రీయ సంగీతం బాగా ఇష్టం పాడుతుందా బాగా పాడుతుందాస్తుంది వీణ బాగా వాయిస్తుంది విమల కూడా విమల కూడా వీణవాయిస్తుంది వాళ్ళ నాన్నగారు రెండు రోజుల క్రితమే వాళ్ళిద్దరికి చెరి ఒక వీణ కొనిచ్చారు వాళ్ళ నాన్నగారు రెండు రోజుల క్రితమే వాళ్ళిద్దరికి చెరి ఒక వీణ కొనిచ్చారు అలాగా అలాగా మరి నేను వెళ్ళొస్తాను మరి నేను వెళ్ళొస్తాను సరే సరే డ్రిల్స్ బిల్డప్ డ్రిల్ స్టార్ట్ ఇచ్చారు కొని కొనిచ్చారు వీణ వీణ కొనిచ్చారు ఒక వీణ కొనిచ్చారు చెరి చెరి ఒక వీణ కొనిచ్చారు ఇద్దరికి ఇద్దరికి చెరి ఒక వీణ కొనిచ్చారు వాళ్ళు వాళ్ళిద్దరికి చెరు ఒక వీణ కొనిచ్చారు రెండు రోజుల క్రితం రెండు రోజుల క్రితం వాళ్ళిద్దరికీ చెరువు వీణ కొనిచ్చారు నాన్నగారు నాన్నగారు రెండు రోజుల క్రితం వాళ్ళిద్దరికి చెరు ఒక కొనిచ్చారు వాళ్ళ నాన్నగారు రెండు రోజుల కృతం వాళ్ళిద్దరికి చెరు ఒక వీణా కొనిచ్చారు సబ్స్టిట్యూషన్ పద్మ ఇప్పుడు అన్నం తింటూ ఉండదు పాఠం చదువు పద్మ ఇప్పుడు పాఠం చదువుతూ ఉండదు పూలు కొయ్యి పద్మ ఇప్పుడు పూలు కోస్తూ ఉండదు తలుపు తెరూచు పద్మ ఇప్పుడు తలుపు తెరుస్తూ ఉండదు పాట పాడు పద్మ ఇప్పుడు పాట పాడుతూ ఉండదు పుస్తకం కొను పద్మ ఇప్పుడు కొంటూ ఉండదు సరోజ వచ్చి ఉంటుందా వచ్చి ఉండదా వెళ్ళు సరోజ వెళ్ళి ఉంటుందా వెళ్ళి ఉండదా అడుగు సరోజ అడిగి ఉంటుందా అడిగి ఉండదా వాడు సరోజ పాడి ఉంటుందా పాడి ఉండదా రాయి సరోజ రాసి ఉంటుందా రాసి ఉండదా చదువు సరోజ చదివి ఉంటుందా చదివి ఉండదా నాకు చపాతీలు అంటే ఇష్టం హరి హరికి చపాతీలు అంటే ఇష్టం నువ్వు నీకు చపాతీలు అంటే ఇష్టం మనం మనకు చపాతీలు అంటే ఇష్టం మీరు మీకు చపాతీలు అంటే ఇష్టం అతను అతనికి చపాతీలు అంటే ఇష్టం తింటూ ఉంటాడా తాగు రవితో గోపి రవితో మాట్లాడుతూ ఉండడు శర్మతో ఆడుతూ ఉంటాడు సరళ పాఠం రాస్తూ ఉంటుందా ఉత్తరం చదువు సరళ పాఠం రాస్తూ ఉండదు ఉత్తరం చదువుతూ ఉంటుంది మనం రేపు పది గంటలకు ప్రయాణం చేస్తూ ఉంటావా స్టేషన్ మనం రేపు పది గంటలకు ప్రయాణం చేస్తూ ఉండం స్టేషన్ వెళ్తూ ఉంటాం కమల నిన్న వచ్చి ఉంటుందా మొన్న కమల నిన్న వచ్చి ఉండదు మొన్న వచ్చి ఉంటుంది సరళారమా ఇప్పుడు సరళారమా ఇప్పుడు బయలుదేరి ఉండరు నిన్న బయలుదేరి ఉంటారు సుబ్బారావు పాఠం చదివి ఉంటాడా ఉత్తరం సుబారావు పాఠం చదివి ఉండడు ఉత్తరం చదివి ఉంటాడు రవి రవి అయి ఉండడు శర్మ పాస్ అయి ఉంటాడు ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ శర్మా ఉండడు పూలు ఉండదు మీరు పళ్ళు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఆలోచిస్తూ ఉండరు మనం బయలుదేరుతూ ఉంటాం మనం బయలుదేరుతూ ఉండం కమల పాటలు పాడి ఉంటుంది కమల పాటలు పాడి ఉండదు సరళ వీణ వాయించి ఉంటుంది సరళ వీణ వాయించి ఉండదు ఉండదు పాప పాప ఏడ్చి ఏడ్చి పడుకొని ఉండడు సుభద్ర అన్నం వడ్డించి ఉంటుంది సుభద్ర అన్నం వడ్డించి ఉండదు